కీర్తన మూడు వందల అరవై నాలుగు కన్నుల పండుగలాయ కమ్మిసేవించే వారికి సన్నల నీదాసులము సంతచించేము పడతులిద్దరు నీ పాదములు వత్తగాను కొడుకు బ్రహ్మదేవుడు కొలువుగాను కడుపులో లోకములు కడు జయబెట్టగాను గుడిగొని నీ బ్రతుకు గోవింద రాజా మెత్తగా శేషుడు నీకు మించు బరపై ఉండగా జొత్తు మధుకైటుక్కి ఓడగా దేవతలు నిన్ను నందరు పూజించగాను కొత్తలాయ నీ బ్రతుకు గోవింద రాజా పరగి నీ ముందరను పంచబేరములుండగా గరిమచక్రము నీకుగా తిరమై శ్రీవేంకటాద్రి తిరుపతి లోపలను గొరబాయని బ్రతుకు గోవిందరాజ